శ్లోకంలో సాకారం అనృం విద్ధి నిరాకారంతో నిశ్చలం ఏదో తత్వోపదేశా కూడా అబద్దం అని చెప్పేసి తెలుసుకో నిరాకారమైంద కూడా నిశ్చలం అని తెలుసుకో అని ఒక ప్రతిపాదన చేశాడు చేసి ఆ తత్వాన్ని ఉపదేశం చేయడం ద్వారానే పునర్భవ పునర్భావం పొందలేకడానికి అవకాశం ఉండదు అన్నాడు అది కొంచెం ముందుకు వెళ్ళి ఇంకో మాట చెప్తారు అధైవ ఆదర్శ మధ్యస్థే రూపేంత రూపంత పరిదర్శిత పరిధి పరమేశ్వర అద్దంలో కనిపించే బింబం ఏ రక్త ఆది మద్యము అంతము అంత అద్దంలోనే ఉంటుందో ఆ అద్దంలో పరిమితంగా కనపడుతూ ఉంటుందో అదే విధముగా ఈ అష్ట శరీరే ఈ శరీరంలో ఉన్నటువంటి దాంట్లో పరిమితంగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈ శరీరము నందు పరమేశ్వర గతము ఆరోపించబడిందా ప్రశ్న ఇక్కడ వేసుకుంటున్నాం మనం ఇంతకు ముందు మరి శరీరం ఎక్కడ ఆరోపించబడింది అందులో ప్రశ్న వేసుకోవాలిగా ఈ శరీరము దృశ్యము దృశ్యము కాబట్టి అసత్యము నిశ్చలమైంది ఈ దృశ్యం చరమైంది ఈ చరమైనది కాబట్టి నిశ్చలం కాదు నిశ్చలం కాబట్టి అసత్యం కానీ అర్థమైన మనిషి యొక్క ఒక భాగం ప్రతిబింబము మదర్శి చివరి వరకు ఏ ఆది మంచిగా కూడా ఉంటుందో ఈ శరీరంలో పరమేశ్వరుడు ఉన్నాడు అని ప్రతిపాదన చేస్తున్నాడు శరీరం ఆధారమైందా శరీరం ఆధారంగా పరమేశ్వరుడు మనకు తీసుకున్నామాధార ఆధిక సంబంధంలో శిస్తూపుడి బుద్ధిమార్తడివి అని చెప్పేది అంత ముకుంటూ వస్తున్నాడు వస్తున్నప్పుడు ఈ శరీరంలో ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీని విషయంలోనే ఒకసారి అమ్మను శిశువు అలాగే శరీరం ఎక్కడ వ్యాపించింది అని అంటే శరీరం అంతలా వ్యాపించి ఉంటుంది అని చెప్తారు అది అదే యోగ శాస్త్ర గ్రంథాల్లో నాకు దగ్గర నుంచి వైభాగంలో మాత్రమే సుష్మనారాయణ ఒక విస్తరింపబడి ఉంటుంది అంటారు కాని అమ్మ శరీరం అంతటా కూడా ఆపాదమస్తకం సుష్మనారాయణ విస్తరించి ఉంటుంది అంటారు ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ ఈ విషయం అంతా భగవంతు కొంత భాగంలో ఎలా ఉంటాడు మొత్తం భగవంతుడే అంటే ఆభాస అయినా ప్రతిబింబం అయినా ఏదైనా తనే కదా కానీ పేర్లు ఆయన పెట్టుకోట ఉన్నది భగవంతుడైనా కూడా మొత్తం తనే మళ్ళీ సగం ఉండి సగం ఉండకుండా ఎట్లా ఉంటుంది ఉన్నది ఉండడమే పరమాత్మ మొత్తం ఉన్నదంతా పరమాత్మే అని చెప్తా మళ్ళీ కొంత ఉన్నాడు అని ఎట్లా ఉంటాం కానీ ఉదాహరణ ఇక్కడ అమ్మ చెప్పింది సరిపోయింది అమ్మ క్షీమగా దోమగా కూడా ఉన్నాడు అనే మాటకి ఇది సరిపోతుందిగా పంచభూతాల తయారైంది పంచభూతాలు వచ్చింది పరమాత్మ నుంచి అనేది మాటకి దీనికి సరిపోతుంది అప్పుడు అంతే లేనిది ఉంది అధిష్ఠానమైనటువంటి వస్తువు అధిష్టయమైన వస్తువు ఆధారమైన వస్తువు ఆధారాయణ వస్తువు అనే వాటిల్లో ఈ ఆధారం కూడా కనపడుతున్న ఈ వస్తువులను కూడా విద్యాకృతాలుగా కనపడుతున్నాయి సమా అని ఒక ప్రయత్నం చెందాడు ఇక్కడ ఏకం సర్వగతం వ్యోమహిరంతర్యే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూత గణేశర్యే ఒక కొండను తీసుకుని ఈ కొండకి బయట ఏ ఆకాశం ఉందో ఈ కొండ లోపల ఇదే ఆకాశం ఉంది నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూత గణ ద్వారా ఈ అన్ని భూతగణాల్లో కూడా నిరంతరము ఆ బ్రహ్మధర్మ అలాగే ఉంది ఏ అని మళ్ళీ రక్షి చర్పించాడు ఇక్కడ ఒక విచిత్రమైన సందేహాన్ని ప్రవర్తిస్తున్నాడు అదేమిటంటే మనకి మహర్షి శంకరాచార్య వారు మాట్లాడుతూ ఏమంటారంటే ఘటాకాశ పటాకాశ మఠాకాశ మహాకాశములు అంటారు ఈ మహాకాశమే మఠమునందు మఠాకాశముగా పటమునందు పటాకాశముగా ఉన్నది అంటారు భావాన్ని చదినటువంటి భావనని రాముడు ఆంజనేయుడు చెప్తాడు అందమైన ఆత్మ ఆత్మ పరిమితమైనటువంటి పలను చెల్ల వేరు చే ఆకాశంలో కూడా కానీ వేరుసేపు కనపడుతుంది అదే ఆకాశం మళ్ళీ అపచ్ఛందమైన ఆకాశం వరంలో ఉంది ప్రబింబం కరెక్టా అఖండం కరెక్టా వచ్చాడు రాముడు ఆంజనేయుడితో చెప్తూ రాముడు ఆంజనేయుడితో చెప్తూ సమాజంలో ఆత్మతత్వాన్ని ఉపదేశించేటప్పుడు పరమాత్మయే ఉంటాడు కాని ఆత్మ ఉండదు అంటాడు వచ్చేందుక కేవలం కూడా అసత్యమే కాని అదే అఖండము అంటాడు మరి కొన్నప్పుడు అక్కడ పరమాత్మ ఆమోదిస్తున్నాడు ఆమోదిస్తూ ఇక్కడ మరి పరమాత్మ కూడా ఆమోదిస్తున్నాడు ఆమోదిస్తూ అంతర్మహిష్య సర్వస్వం బయట లోపల ఉండేది కూడా కటములకు ఆకాశం ఒకటే అని చెబుతున్నాడు ఇప్పుడు ఇది చట్టము ద్వారా బయట లోపల చెబుతున్నావా వృక్షము ద్వారా బయట లోపల అని చెబుతున్నావాస్తవానికి బయట లోపల ఒకటే ఉందా అమ్మ ఇద్ద మాటని బౌలతో మాట్లాడుతూ బయట ఉండదే లో అంటారు లోపల ఉండదే బయట ఉండదు అంటారు బయట ఉన్నప్పుడు దేని వల్ల కలుగుతున్నాయి శుద్ధమైన అద్వైత సిద్ధ అఖండ సిద్ధి ఎలా అర్థం చేసుకోవాలి అద్వైత స్థితి అఖండ స్థితి అంటే రెండుగా ఉంటేనే తను తెలుసుకోవాలనిపించినప్పుడు రెండు అయింది గానీ ఉన్నది ఒకటేగా ఒకటే ఇది అన్నప్పుడు అద్వైతమే వస్తుంది అద్వైతంగా అఖండంగా ఉన్నదే అద్వైతం అని స్థితి అంటున్నాం అంటే అంటే ఉంటుందా అనేది ప్రారంభం ఉండుతా అనే కణము నువ్వు చూసేదాన్ని బట్టి చెబుతున్నావా చూడబడేదాన్ని బట్టి చెబుతున్నావా చర్మచక్షువులకి ఒక కుండ కాళీకుండ తీసుకుంటే కాళీ కుండలోనూ ఆకాశం ఉంది కాళీకుండ బయట ఆకాశం ఉంది ఆకాశం వరకు అది అఖండమే కానీ కొండ దగ్గరికి వచ్చేసరికి అది విభక్తమైనట్టుగా కనపడుతోంది కదా అటువంటిప్పుడు ఈ విభక్తాన్ని బట్టు అఖండత్వాన్ని పిలిపిస్తున్నారా అభత్వ అఖండం ఉంది కాబట్టి విభక్తమైన చెబుతున్నావా అఖండంలో చెప్పగలం గానీ దీనివల్ల దాన్ని ఎట్లా అంటే దీన్ని మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు శరీరం ఉంది కాబట్టి విచారణ జరుగుతుంది ఈ మనసు ఈ బుద్ధి విడిగా వచ్చింది కాబట్టి విడిగా ఉంది కాబట్టి విచారణ చేస్తుంది అది ఉన్నప్పుడు విచారణకి అవకాశం ఎక్కడ ఉంది అసలు కాబట్టి ఇది అంటే అఖండం యొక్క స్వరూపమే అంతే ఖండ స్వరూపం కాదు అఖండమై అఖండమే తప్ప ఖండం ఎట్లా అవుతుంది ఖండం అయితే అపర్ అండి ఉంటుంది అంతే అండమైన పెద్దీబొమ్మ కనపడడానికి కుండలో నీళ్ళలో మా బలో నీడలో సూర్యుడు కనపడడానికి ఏడా ఏమీ లేదు అవునా ఇక్కడ ఆ ఖండము ఖండమైనట్టు ఈ ఖండము కాబట్టి వేరే అఖండం ఎక్కడి నుంచో వచ్చింది తీసుకొని చెప్పుకోవాలా అఖండం ఖండమైన అంతే అఖండము ఖండమైనట్టు కనపడుతోందా లేదా ఇది ఖండము కాబట్టి అఖండము కూడా ఇటువంటిదని ఒక ఆరోపణ చెప్పడం జరుగుతోందా కనబడుతున్నాయి అవి రెండు ఇంటర్లింక్ అనేది అర్థమవుతుంది మీరు అడుగుతున్నది అర్థం చేసుకోవాలి కేడా పొడి శుద్ధ మొక్క శుద్ధ మొక్క పొడి ఉంది కాబట్టి శుద్ధముక్క వచ్చిందని చెప్పాలా చిల్లు ముక్క అనేది రూపం అనేది తీసుకుంటే అదే ముక్కగా మారి పది ముక్కలు పదా అవునా అంటే ఇప్పుడు ఈ సిద్ధంతా కూడా దేనికి సంబంధించింది దృశ్యం మనకు దష్టకు సంబంధించిందా సిద్ధికి సంబంధించిందా అఖండ మనకు ఖండమునకు సంబంధించిందా ఇది చర్మచక్షుకి దృశ్యమునకు దూ సంబంధించిందా ఇది జ్ఞానమునకు అజ్ఞానమునకు సంబంధించిందా దీన్ని ప్రశ్నలు ఒక్కసారి వచ్చినాయి దీనిలో నేను అనేది ఉన్నాను కాబట్టి నేను అనేది కూడా చూడగలిగాను బింబం అనేది ఉంది కాబట్టి ఒక ప్రతింబం అనేది చూడవచ్చు తన కళ్ళలో తను చూసుకోవచ్చు కూడా అమ్మ మాట అంటారు పోయిన నాలుగో రోజుగా పిల్లి మరణం గురించి చెప్పినప్పుడు నా బొమ్మ నా కళ్ళలో చూసుకోవచ్చుగా అంటారు పిల్లి కళ్ళలో చూసుకోవడం ఎందుకో ఇక్కడ ఖండము అఖండము అనే దాని యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అమ్మ ఎలా అర్థం చేసుకోవాలి అనుష్ఠానం చేశారు విషయం అంతా ఒకటే ఉంటుంది కాబట్టి ముక్కలుగా కనపడి ఒకటే అనాల గురుమ వృక్షలు ఉంటాయి కరువులు రతలు గురుమములు వృషములు ఇవన్నీ ఒకే జాతిగా వేరు జాతులుగా కనపడుతున్నా ఉండే చైతన్యం ఒకటేగా అదే విధముగా అండగా పిండ చేసి వేరే జమ్ములు ఉన్నప్పటికీ కూడా ముందు చైతన్య ఉంటాయిగా కాబట్టి రూపంలో ఆధారంగా చేసుకున్న చైతన్యానికి రూపాన్ని ఇస్తావా అలా ప్రెషర్ లోపలికి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ స్థితిలో ఏకం సర్వగతం యుమహి అంతర్య కాదే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూత గణే గరకు చూసినటువంటి ఇరవై శ్లోకాలని కలిపి వీళ్ళు ఏమన్నారంటే ఇది ఒక అధ్యాయమని చెప్తారు ఆత్మానుభవ ఉపదేశము అధ్యాయం అంటారు ఆత్మానుభవ ఉపదేశము అంటే నువ్వు ఆత్మ అనేటువంటి దాన్ని అనుభవంగా అనుభావంగా కాకుండా ఉపదేశము దాని దానికి సమీపంలో ఉండాలి దాని సాధించడానికి ఇంత ప్రయత్నం చేసి ఇరవై శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది ఈ ఇరవై శ్లోకాల యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఏకం సర్వగతం వ్యోమ బహిరంగర్య గటే సత్యము నిరంతరం బ్రహ్మ సర్వభూత గడే కాబిభేదంతో గాని వస్తు సంబంధాలు లేకుండా సర్వవ్యాపకమైనటువంటి వ్యాప్తిమత్వాన్ని కలిగినటువంటి వ్యాపకత్వాన్ని కలిగినటువంటి ఒక పరిపూర్ణమైన స్థితి అవుతుంది అఖండమైన సిద్ధింది ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ రూపము కాని ప్రతిబింబము కాని ఆభాసము కాని వీటి సంబంధం ఎటువంటిది ఏ ఉంది కాబట్టి అంటే అది చెబుతున్నావా అది ఉంది కాబట్టి ఇంకోటి చెబుతున్నావా అర్థమైంది మీరు అడిగిన కోసం అర్థమైందండి మీరు సమాధానం చెప్పండి చూస్తాను అంటే నాకేంత వస్తుందో చెప్పగలుగుతాను మీరు మీ వైపు నుంచి మీరు ఎట్లా చెప్తారో చెప్పండి చెప్పడం మీరు విచారణ చేస్తారు కదండి మీరు విచారణ చేసినప్పుడు మీకు ఎట్లా తెలిసింది కరెక్టే అంటే ఇప్పుడు అట్లా కాదు మీరు మీరు విచారణ చేసుకుని మీ సాధనలో మీకు ఇది ఎట్లా తెలియబడింది దీన్ని వదిలేసేయండి సబ్జెక్టు అన్నయ్య వీళ్ళు చెప్పిన మాట తీసి పక్కకు పెడితే ఇప్పుడు మీరమ్మ ఉందన్నారు మీకు మీకుగా ఎట్లా తెలియబడిందో తెలిస్తే కదా స్వానుభావంతో మీది ఎట్లా జరిగిందో తెలిస్తే నాది ఎట్లా జరిగిందో నేను చెప్పడానికి అవుతుంది ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర ఇక్కడ నా అనుభవం ముఖ్యం కాదు ఇక్కడ నా అనుభవం ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ మనం చదువుతున్నాం శాస్త్రం మనకు అనుభవంతో సరిపోల్చుకోవడానికి అంశాలను అన్వయం చేసుకుంటాం అంటే ఇప్పుడు అర్థంలో మీ బొమ్మ కనపడుతుంది అది మీ బొమ్మ అని అనుకున్నప్పుడు మాత్రమే అది నీ ప్రతిబింబం అని చెప్పగలవు అంతేగా అంతవరకు దాని ప్రతిబింబానికి కూడా చెప్పలేవు అంటే నీవు సలా ఆ ప్రతిబింబాన్ని గుర్తిస్తున్నావు అంటే ఉపాధి భేద సమేత సంబంధం లేకుండా ఆధార ఆశయ సంబంధం లేకుండా దుర్కు దృశ్య సంబంధం లేకుండా లేకుండా మేము ఎప్పుడు ఆత్మలో ఆత్మయ్య ఉన్నావు అనమాట అఖండములో అఖండమై ఉన్నావు అనమాట ఇక్కడ పొందవలసింది అద్వైత స్థితిగా సాధించవలసింది అద్వైత స్థితిగా ఉన్నటువంటి స్థితిగా సాధ్యమా సిద్ధమా సాధ్యమా ఈ ప్రశ్న ఇక్కడే ఉంది సాధ్యము అనేది మార్పు పొందుతుంది సిద్ధము అనేది మార్పు పొందడం లేదు అలాగే అవ్యర్థము వ్యక్తము రెండు ఉన్నాయి ఇది కనపడేదంతా వ్యక్తంగా ఉంది దాని వెనకాల ఉన్నది అవ్యక్తంగా ఉంది మనం వ్యక్తమును చూడగలుగుతున్నాం కానీ అవ్యర్థాన్ని చూడటం లేదు అమ్మ నేను కనిపెడితే కనబ కనిపెట్టగలరు కనపడితే కనిపెట్టగలరు ప్రయత్నంతో కనలేదు అంటారు అప్పుడు అంటే నేను కనపడితేనే మీరు చూడగలరు మీరు చూడాలనుకుంటే మీరు చూడలేరు అంటారు ఇక్కడ ఉండేటువంటి బోధల్లో ఉద్దేశం ఏమిటి ఇక్కడ మీరు నేను రెండు అనే వేరు పదార్థాలు ఉన్నట్టయితే నేనేదో చూస్తున్నాను నేను ఏదో కనిపెట్టానని చెప్పడానికి కానీ రెండు ఒకే దాని యొక్క భావాలు కదా సిద్ధి కదా ఈ స్థితి ఉన్నప్పుడు ఇది నీవు ఏ ప్రకారంగా అర్థం చేసుకుంటున్నావు అన్నదే ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ ఇదంతా కూడా నేనై ఉన్నాననే భావనని చెడు ఆత్మ సర్వభూతాన్ని అంటావా సర్వం కల్విదం బ్రహ్మా అంటావా అయం ఆత్మా బ్రహ్మా అంటావాదైనా పెట్ట అక్కడ ఉద్దేశం ఏమిటి రెండు ఒకటి వ్యక్తము రెండు అవ్యక్తము అవ్యక్తం ఉంది కాబట్టి వ్యక్తాన్ని సాధిస్తున్నావా నువ్వు వ్యక్తి గడుపుబడి ఉన్నావు కాబట్టి అవ్యక్తం కూడా ఉందని చెబుతున్నావా అప్పుడు మూడో స్టెప్ ఎత్తమునకు అవ్యక్తము సమర్థమైనది దీని మీదనే మొత్తం వైద్య వాంగ్మయంలో ఉండేటువంటి విచారణ కూడా నిలబడింది అవ్యక్తము ఎత్తము అవ్యక్తమంతా అవ్యక్తం నుంచి వ్యక్తం వచ్చింది ఒక సూర్యుని చూస్తున్నావు చంద్రుని చూస్తున్నావు నక్షత్రాలు చూస్తున్నావు ఆకారం అమృత అనృతం విద్ది అన్నాడు ఇదంతా అబద్దము అన్నాడు ఇక్కడ అటువంటిప్పుడు ఏ ఆధారంగా చేస్తుంది అని చెప్తున్నావా నిజం అనేది ఒకటి అని చెప్పేసి చెప్పి వైజం అనేది ఒకటి అని చెప్పి అసత్యం కాల్స్తున్నావా రెండు ఒకేదాని యొక్క స్వరూపం అర్థం చేసుకుంటున్నావా ఇంకో పరిభాష చెప్పాలంటే భగవద్గీత పదవాధ్యాయంలో సమాసములో ద్వంద్వ సమాసాన్ని అంటాడు భగవద్గీత పదవాధ్యాయంలో సమాసములో ద్వంద్వ సమాసము అంటారు అది ఇక్కడ ఎందుకు అవసరం వచ్చిందో చెప్తా మీకు ఆ మాట ఇప్పుడు ద్వంద్వ సమాసంలో రెండు పదాలు ఉంటాయి ఏ సమాసంలో పూర్వ పదము ఉత్తర పదము పూర్వపదం ప్రధానం అయితే కర్మధారయం అంటారు ఉత్తర పదం ప్రధానం రెండు ప్రధానమైనట్యితే ద్వంద్వ అంటారు అంటే పూర్వము ఉత్తరము దాని బదులు అవ్యక్తము వ్యక్తము అని పెట్టుకుందాం ఆ అవ్యక్తము వ్యక్తము యొక్క సమాసంలో రెండు తానే ఉన్నానని చెప్తున్నాడు ఆయన అది అప్పుడది ద్వంద్వ అవుతుంది అవునా పూర్వము ఉత్తరము వదులు పూర్వము అంటే అవ్యక్తమని ఉత్తరం అంటే వ్యర్థం అనుకుందాం అయిన వచ్చినట్టు ఇద్దరు చూసినట్టు పూర్వం అంటే వ్యక్తం అని ఉత్తరం అంటే అవ్యర్థం అనుకుందాం మనం చూసేదంతా కూడా వ్యర్థం ఇది పూర్వస్థితి దాటింది అవ్యర్థం అది పరస్థితి ఉత్తర ఈ రెండు నేనే అయి ఉన్నాను అన్నాడు ఆయన అటువంటి అప్పుడు అద్వైతం అంటే ఎలా సాధించాలి ఇక్కడ ఆత్మానుభవం ఇక్కడ సాధించాలి నేను రెండిట్లోనూ ఉన్నప్పుడు సాధిస్తున్నావా రెండింటినీ నేను గుర్తిస్తున్నప్పుడు సాధిస్తున్నావా ఈ రెండిట్లోనూ ఉన్న ఒక వేరే ఎరుక ద్వారా సాధిస్తున్నావా ప్రశ్న వేసుకుంటున్నాడు ఎందుకంటే ప్రతి వ్యక్తి తన అనుభవానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అనుభవానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను నిన్న ఒక ఉదాహరణ చూస్తుంటే ఒక మెసేజ్ అన్నాడు రాముడు ఉన్నాడు లేచి వచ్చిన ముందు నిలబడ్డాడన్నా కల్పితమేంటే రాముడున్నాడు లేచి వచ్చి నా ముందు నిలబడ్డాడన్నా కల్పితమే నా అనుభవం ఒకటే అది ముఖ్యమంటారా ఆ రకంగా తీసుకున్నప్పుడు నీ అనుభవాన్ని అనుభవాన్ని గుర్తిస్తున్నీ ఉపాధి ద్వారా గుర్తిస్తున్నావాసన ద్వారా గుర్తిస్తున్నావా శాస్త్ర పరిజ్ఞానం ద్వారా గుర్తిస్తున్నావా సం ద్వారా గుర్తిస్తున్నావా వీటిలో జనకుడు జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడు మోక్షన్ దేని వల్ల వస్తుంది అని అడుగుతున్నాడు వైరాగ్యం ఎలా వస్తుంది అని అడిగాడు మొట్టమొదటి అవునా ఆ క్వశ్చన్లో సమాధానం ఇరవై శ్లోకాలు ఇవన్నీ స్థితిలో జ్ఞానము అంటే కేవలం ఇంద్రియముల ద్వారా మాత్రమే వచ్చిందనా ఊ సాధ్యమైనదనాదనా వైరాజ్యం అంటే బంధముక్త భావాలని చెప్పేదనా బంధము వేరు ముగ్ధి వేరు అని చెప్పేసి చెప్పేదనా ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి రావడానికి అవకాశంగా ఈ ప్రశ్నలన్నిటికీ ఏ వ్యక్తి ఆ వ్యక్తి ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను దీని గురించి పదమూడవ శాబ్దంలో శిల్పాద సేవల పరవారి చెబుతూ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనేది సిద్ధాంతములు కావు ఒక వ్యక్తి తన ఇచ్చ మేర కోరుకునే మానసిక స్థితులు అంటాడు ఆ మానసిక స్థితుల్లో అశ్ని భావము అశ్ని వాచకము రెండు ఉంటాయి శబ్దము అర్థము రెండు ఉంటాయి ప్రణవము ఈశ్వరుడు రెండు ఉంటాడు ఈ దేహము దేహము యొక్క మూలము ఉంటాయి మీకంతా ఎలా అర్థం చేసుకోవాలి ఏ ప్రమాణ ప్రకారం అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి వస్తున్న ఈ ప్రశ్నలను మీ అంతటి మీరు ఏకాంతంలో కూర్చొని అర్థం చేసుకోండి మీరే యాజ్యవర్ అవ్వండి అష్టావకుడు అవ్వండి ఓ మీరే జనకుడు అవ్వండి ఓ జనకుడుగా మీరు ప్రశ్న వేసుకోండి ఓ అష్టావకుడుగా సమాధానం రాబట్టండి ఓ అప్పుడు ఈ అష్టావకరికి ఇంకోసారి ఈ రోజు ఒక నా ఉద్దేశం ఏంటంటే ఓ విచారణ అనేది ఓ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్తో మాత్రమో పుడుకున్నగా మాత్రమే చెందిందా మూడు రోజులు చెందిందా ఈ రెండిటి ఆధారంగా మూడో తెలుసు తెలియబడుతుంది స్పష్టత నిర్ణయం చేస్తున్నాం అక్కడ అంతే ఎక్కడైనా నడక కాగారం అమ్మ చెప్పినట్టు అన్నయ్య ద్వంద్వానికి ఆధారంగా ఉంది అంటే ఇప్పుడు నాకు చెప్తే చూసుకున్నా నాతో నేను నాలో నేను నేను అంది నాతో నేను నాలో నేను నేను అంటే ఇప్పుడు నేననేది ఉంది నేననేది ఉంది కాబట్టి ఆ ఉన్నదంతా నేనే ప్రేరణ కలిగించబడితే ఇది అసలు ఏమిటి అనే ఆలోచన మొదలవుతుంది అవునవును ఆ మొదలైనప్పుడు ఇదంతా నేనే కదా అని విచారణ చేసి చూసుకొని ఇది కూడా నేనే అని తెలుసుకుంటోంది ఏంటంటే మెథడాలజీలో కూడా చూడాలి ఇప్పుడు ఈ మెథడాలజీలో చూస్తానే ఆయన వైరాగ్యం జ్ఞానం ఎలా వస్తుంది అని అడిగారు ఇప్పుడు ఈయన మొత్తం ఏం చెప్పారు ఆత్మ తత్వం అంటే ఆత్మ ఎట్లా వ్యాపకంగా ఉందో చెప్పారు నువ్వు ఈ బంధంలో ఇరుక్కోకు అని ఆయన నువ్వు శరీరానికే నువ్వు పరిమితయ్యావు అనుకోకు నువ్వు అంతా వ్యాపకంగా ఉన్నావు విశ్వం అంతా నీలో ఉందనుకో అని అమ్మ చెప్పినట్టు లడ్డూల బూందీ ఉంది బూందీలో ప్రతి అణువులోనూ అంటే చిన్న ప్రతి బూందీ గుండులోనూ ఉన్నది మొత్తం అదే సమయం పిండి పంచదార నూనెగా ప్రతి ఉన్నదంతా అదే అనే మాటకి దీనికి సరిపోదు విశవంతా నీలో ఉంది నువ్వు విశ్వంతగా ఉన్నావు నువ్వు ఇదే అనుకోకు ఈ శరీరం నువ్వు అనుకోకు నిన్ను నువ్వు పర్మిట్ చేసుకోకు అప్పుడు నువ్వు మోక్షం నీకు బంధం విముక్తుడు అవుతావు బంధం లేదు ఇదే కదా ఇప్పుడు ఇరవై శ్లోకాల సారాంశం అంతా వ్యాఘది నువ్వే అర్థంలో నీ ప్రతిబింబమే నువ్వు చూస్తున్నావు అని తెలుసుకో నీ జగత్ అంతా నీ ప్రతిబింబంగా తెలుసుకో ఇట్లా చూసినా ఎక్కడ చూసిన అన్నయ్య దీన్ని నేను తెచ్చుకున్నాను అమ్మేం చెప్పింది సృష్టి నేను తెచ్చుకున్నాను ఇదంతా నేనే దీన్ని గుర్తిస్తున్నది నేను కాబట్టి ఇదంతా నేనే గుర్తించాను కాబట్టి నా దేని వల్ల గుర్తించాను నాలో ఉన్న ఈ గుర్తింపు వల్లే నేను గుర్తించగలుగుతున్నాను కన్ను చూస్తున్నాను కన్ను చూడట్లేదు కన్నుకు ఆధారంగా ఉన్న నేనే కదా చూస్తున్నాను అంటే నేనే ఇదంతా కాబట్టి చూసాను కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి నేనే ఇదంతా నేనే ఇట్లా చూసుకున్నా దీనికి దానికి దీనికి కరెక్ట్ గా సరిపోతుంది కదండ చింత చెట్టు మీద అమ్మ చేసిన వ్యాఖ్యానానికి ఇప్పుడు ఈ చెప్పిన దానికి అదే ఇది నేను అని ఆ నేను పెట్టుకుంటే ఆ నేను పెట్టుకుంటే నేను నా వల్లే ఇదంతా తెలుసుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు శరీరంగా లేదు కేవలం తెలివిగా మాత్రమే ఉన్నావు తెలివిగా ఉన్నప్పుడు తెలివికి వ్యాపకంగా ఉన్నది కదా మొత్తం తెలివంటి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది దానికి రూపం లేదు కదా రూపం లేని అంతప్పుడు ఆ తెలివే ఆత్మ అయింది అప్పుడు ఆత్మ అంటే అప్పుడు వ్యాపకం అయింది ఇక్కడ ఇప్పుడు ఆధారం ఆదాయం ఈ మాటలు మాటలుగా నాకు చెప్పడం తెలియట్లేదు కానీ దీని అర్థం ఇదే కదా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిందే చెప్పిన దాన్ని బట్టి ఎట్లా ఉంది చెప్పండి నాకు ఇదే అనిపించింది ఇప్పుడు మీరు అడుగుతుంటే మాటలుగా అంటే మీకు వస్తే తెలియదు నాకు అంతగా చెప్పడం కానీ అర్థమైంది ఇది దేని ఆధారంగా తెలుసుకున్నావు నువ్వు నువ్వు నేనైతే గానీ మాటలేదు మాట్లాడాల్సి వస్తే నేను అవ్వాల్సిందే కదా అంటుందమ్మా తెలుసుకోవాల్సి వచ్చింది కాబట్టి నే తనే ఇంకొకటి అయింది కాబట్టి ఉన్నది ఒకటే అదే ఇంకొకటి అయింది అది ఇది వేరుగా ఉందంటే వేరుగా లేదు ముందు ఉన్నది ఒకటే ఒక అవ్యక్తంలో నుంచి వ్యక్తం వచ్చిందన్నా వ్యక్తంలో నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిందన్నా మళ్ళీ పైన ఉన్నది ఒకటేగా ఉన్నది ఒకటే ఇప్పుడు కుండ ఎట్లా పెట్టామో వ్యక్త అవ్యక్తాలు కూడా అదే ఉదాహరణ కదండీ ఆకాశంలో కుండ అంటే ముందు రైట్ సైడ్ గోడ వచ్చింది లెఫ్ట్ సైడ్ గోడ ఒక కట్ట పెట్టిన తర్వాత అట్ స ఫ్రంట్ బ్యాక్ పెట్టాం అట్టపెట్టకి పెట్టిన నాలుగు వేపులో నాలుగు ఏర్పరిచిన తర్వాత కదా లోపల ప్లేస్ ఏర్పడింది వ్యక్తం అవ్యక్తానికి ఆధారంగా ఉన్నది పైన ఒకటి ఎప్పుడు ఎప్పుడు ఉన్నదేదో అది ఉంది అంతే కాబట్టి ఆధారం ఉన్న ఆధారాన్ని పట్టే ఆదయాన్ని గుర్తించగలుగుతున్నాం ఈ పక్కన ఈ వచ్చిన ఉపాధిని ఆ తెలివి లేకపోతే నేనున్నాననే స్పృహ లేదు అన్నయ్య అసలు తెలివి ఆధారంగానే నేనున్నాను అంటున్నాను నేనున్నాను కాబట్టి మళ్ళీ నాకు మూల వేదని వెతుక్కుంటే మళ్ళీ నాకు మూలని మళ్ళీ నేనే అని తెలుస్తోంది ఇంకా అక్కడ ఎక్కడ అంటే జ్ఞానంలో ఎక్కడన్నా విచారణలో లోటుందా అనేది లోటును సరి చేసుకోవడానికి ఏమో నాకు ఎందుకంటే ఆల్రెడీ ఆయన జ్ఞాని అంటున్నారు ఉంది అన్నారు ఉంది అన్నప్పుడు తనకంటే గొప్పవాడు తనకంటే తెలిసిన వాడు వచ్చినప్పుడు వినయంగా వారిని అడిగి సందేహం ఎక్కడన్నా లేకుండా దృఢపరుచుకోవడానికి అంతేకాలు ఒకసారి చదువు గుర్తుపెట్టుకోండి మీరు ఏండి మీరు చెప్పండి ఇప్పుడు ఒకసారి వేదాంత శాస్త్రంలో కానీ వేదాంత విచారణలో కానీ చెప్పకూడదు ఇక్కడ నిర్ణయం అనేది అందువల్ల ఇప్పుడు నేను అష్టావకర గీతలో ఉన్నటువంటి అంశం అంతా కూడా దృశ్యం చూస్తున్నావు కాబట్టి రక్ష కోసం ఎత్తుకుంటున్నావు రక్తం చూస్తున్నావు కాబట్టి ఆ విక్తం కోసం వెతుకుంటున్నావు చిన్న బంగారనిపించింది కాబట్టి పెద్ద బంగారం కోసం చూస్తున్నావు కాబట్టి ఖండంగా కాబట్టి అఖండం కోసం చూస్తున్నావు సమన్వయం నువ్వు చేసుకున్నప్పుడు నీలో కలిగినప్పుడు నీకక్కడ మా అత్త అణువును చూడవచ్చు అణువు మా హతను చూడవచ్చు అమ్మ బోంది బోంది పీ స్పీస్ లో చూడగలదు లగ్డూరో మొత్తం బోంది ముక్కలు చూడగలదు అదే రకమైన స్థితిలో మీరెంత వరకు సమన్వయం చేసుకుంటున్నారు ఈ సందర్భాన్ని ఇక్కడ మీరు రెండు మెంటల్ స్టేటస్ ఎంటర్ చేయాలి ఒకటి జనకుడు యొక్క మెంటల్ స్టేటస్ రెండు అష్టావక్తుడు యొక్క మెంటల్ స్టేటస్ ఈ రెండింటినీ మీరు ఆధారంగా చేసుకుని మీరు వడపోసుకున్నప్పుడు మీకేం కనపడుతుంది అనేది తేల్చుకోండి మనస్సును అర్థం చేసుకున్నప్పుడు బాధ ఉండదు అంటారు మనస్సును అర్థం చేసుకున్నప్పుడు బోధ ఉండదా బాధ ఉండదు ఈవెన్ బాధకులు కూడా మనసును అర్థం చేసుకోలేరు అవునవును చిదంబర అంటే నా మనసు మీ మనసు ఒకటైతే మాటకి అవకాశం లేదు కదా తాతగారు అనేది ఆ మాట గుర్తొచ్చింది నాకు రైల్వే స్టేషన్ అవును అవును అవును అక్కడ ఉంది చిరంధారావు గారి దగ్గర ఒకసారి చెప్పమ్మా అదే అదే అది గుర్తొచ్చింది కాబట్టి అర్థమైందమ్మా దాంతో దాంతో కలిస్తే దాంతో శాస్త్రంలో శాస్త్రంలో ఏం చెప్పాలో భావన చెప్పింది చెప్పి నా వివరణ వెళ్ళారు సమన్వయం చేసుకుంటూ వెళ్ళారు మీరు ఇప్పుడు సమన్వయం చేయండి చేసుకున్నప్పుడు ఆత్మార్థం యొక్క ఆవశ్యకేంటి అదే జ్ఞానం వచ్చిందా నేను నిన్న చదవమన్నారు చదివానయ్య నాకు చదివినా ఇదే అనిపించింది ఇప్పుడు ఎందుకంటే ఖండించట్లా ఖండించట్లేదు మీ మాటని ఖండించట్లా నిన్న కూడా అడిగారు మీరు ఒకసారి ఇట్లా ఈ అవగాహనతో చూడండి నిన్న మొన్న కూడా చెప్పారు నాకు టూ డేస్ అది చూస్తే ఎన్నిసార్లు ఇది చూసినా ఇదే ఇదే మాట అనిపించింది అనమాట ఇది లేదు ఉన్నదేదో చెప్తున్నారు ఆయన ఆత్మతత్వం ఏంటో ఆత్మ అంటే ఏంటో ఆయన వివరణ ఇస్తున్నారు కేవలం నిన్ను ఈ ఉపాధికి పరిమితంగా పెట్టుకోకుండా ఉంటే అయిపోతుంది వైరాగ్యం అంటారా వైరాగ్యం అనేది ఏంటి దీని ఎవరికైనా అప్పుడే కదా ఆలోచన వచ్చేది తిరిగి పడుకోకుండా రాజు ఉంది రాజ్యం ఉంది రాజ్యం హాయిగా రాజ్యం చేసుకోక ఆయనకు ఆలోచన వచ్చి నాకు వైరాగ్యం జ్ఞానం కావాలనే మాట వస్తేనే కదా విచారణ జరిగింది జరిగినప్పుడే కదా చెప్పేవాడు వస్తాడు వచ్చినప్పుడే కదా దానికి సందేహ నివృత్తి అయ్యి స్థిరపడటం జరిగింది ఇంతే ఇప్పుడు మనకు జరిగిందా అంతే ఇప్పుడు నాకంటే ఇంక వేరే పుస్తకంగా అంత మటుకే తీసుకోవటమే జరుగుతుంది అన్నయ్య నేను మీకు అదే చెప్పాను కదా అదే అదే అంటున్నాను నాకు నేను అన్వయం చేసుకుని చూసుకుంటున్నాను ఇంత ఇక్కడ జరిగింది ఇంతే కదా ఇప్పుడు మీ అనుభవండి అంతేగా అవును మన అనుభవం స్థిరపడాలి దానికి నిర్ణయం అవ్వగలగాలి నిశ్చయం అంటారా ఏమైనా నిర్ణయాన్ని గురించి కూడా అమరకరం చేసింది రెండు మూడు రకాల వ్యాఖ్యానం చేశారు చందండి అని ఉంటుంది ఆరు చెప్పడానికి చెప్పేది కూడా నిర్ణయం అనేటువంటి అర్థం ఉంది అనే మాట కూడా చెప్తారు కాబట్టి నిర్ణయం అరవై ఏడు రోజులు జరగబోయేది అది నీరో నీకు జరగాల నీలో ఉంటే వచ్చి బయటకు కనిపించాలాగేదా బయట జరిగి నీలో వచ్చి బయటకు యజ్యమానంగా ఉండేదా ఈ మూడు నిర్ణయాల స్థితిలే అవును అంటే అది ఆధారంగా నీలా నీకు జరిగేదే ఫైనల్ అన్నయ్య బయట దాంతో బయట దాంతో ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు మీరు చెప్తుంటే మిమ్మల్ని నేను ఆధారం చేసుకుని మళ్ళీ నన్ను నేను సరి చేసుకుంటున్నాను సరి చేసుకుంటే నిర్ణయం జరిగింది మళ్ళీ నాకేనమ్మా రక్షణ వేసిన వాడు రక్షణ వేయబడ్డది అనే స్థితి దాటి సమాధానం అది మీకు సమన్వయం చేసుకోండి అప్పుడు మీకు అది నేను చెప్పడం అర్థం ఇంకా ఇరవై శ్లోకాలు సలవండి ఆత్మానుభవ అధ్యాయం అంటారు ఈ ఆత్మానుభవ అధ్యాయం అనబడే ఈ మధురి ప్రకరణంగా చెప్పబడింది కాబట్టి ఆత్మానుభవ అధ్యాయం అనబడే ఆత్మానుభవ ఉపదేశము అనేటువంటి మద్రి ప్రకరణంగా చెప్పబడింది దీని తర్వాత ఏమిటి అనేటువంటిది మనం గమనిద్దాం అర్థమైందా రేపు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను వేరే పని ఒక